స్మృతిస్మృతిపురాణామాలయ కరుణాయ భగవత్పాదశంకరం లోకశంకర ఓం సహనా కహనౌ భునస్సు కహదీయంకరవామహ తేజస్ీ ఆదీతమస్సు ఆదిద్విషాపహై ఓం శాంతిశాంతిశాన్ని జ్యోతిర్భవతీతి ఆత్మనైవా జ్యోతిషాస్ పల్యయతే కర్మ కురు విపల్యేత మనం జీవించే సందర్భంలో నేను అంటే దేహము మనస్సే ఇంద్రియములు మధ్యలో ఉంటాయి దేహము ఇంద్రియములు మనస్సు ఆ మూత సంఘాతం అదే నేను ఇంకా అంతకుమించే ఉంది అన్నట్టుగా జీవించేస్తూ ఉంటాం లోకాయుతులకి మనకి తేడా ఏమిటంటే లోకాయుతులు ఏమంటారు మాకిద్దే అనుభవానికి వస్తోంది కాబట్టి ఇదే సత్యం ఇంకా వేరే ఆత్మ ఏమీ అలాంటిదేమీ లేదు అని లోకాయుతులు అంటారు మనం అలా అనం మనం ఏమంటాం శాస్త్రాల్లో ఆత్మంటే ఏదో చెప్పారండి అదేదో ఉండి ఉంటుంది అని మనం అంటాం కానీ అనుభవ దృష్ట్యా చూసినట్లయితే లోకాయుతుల అనుభవానికి అంటే విశిష్టమైన అనుభవం మనకేమైనా ఉందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి మనం లోకాయుతుల్ని తిరస్కరిస్తాం దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైన ఆత్మ గలదు అని మనం చెప్తూ ఉంటాం కానీ లోకాయతని కంటే విష అతనికంటే అధికంగా ఆ ఆత్మ యొక్క అనుభవం ఉండి మనం చెప్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇద్దరు దెబ్బలు అడుకుంటున్నారు వాదాలు వేసుకుంటున్నారు వాడు ఒకటంటాడు దేవుడు లేడు రెండో వాడు దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అన్నవాడు అలా ఎందుకు అంటున్నాడు నాకు దేవుడు కనపడటం లేదు కాబట్టి లేడు అని వాడు వాదిస్తున్నాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు నాకు దేవుడి యొక్క అనుభవం ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడని అలా వాదిస్తున్నాడా అది అలా వాదించట్లేదు దేవుడు లేడని నువ్వేమంటావు దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు అన్నది కూడా వాడు కాబట్టి ఆ వాదంలో బలహీనత మనకి తెలుస్తూనే ఉన్నది వాదము సత్యము అతను ఏ పక్షాన్ని వాదిస్తున్నాడో అది సత్యపక్షం కానీ సత్యపక్షాన సత్యము యొక్క అనుభవంతో వాదిస్తున్నాడా లేదు సత్యము యొక్క ఇంటిమేషన్ అప్పుడ ఆ మాత్రం చిన్న హింట్ అనుభవానికి వచ్చి వాదించినా సరిపడుతుంది అది కూడా లేకుండా కేవలము శుత పారిత్యంతో వాదిస్తుంది ఎక్కడో విన్నాడు దేవుడు ఉన్నాడని పురాణాల్లోనో ఎక్కడో అలా వాదిస్తుంది అది అది బలహీనత అని మనకి తెలిసిపోతూ ఉంటుంది దాంట్లో బలం లేదు అని తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా లోకాయుత పూర్వపక్షాన్ని అంటే దేహేంద్రియ సంఘాతము కంటే వెలుగు మరి ఏది లేదు అనేటువంటి ఈ పూర్వపక్షాన్ని మనం ఖండిస్తూ అంటే అర్థం ఏంటి మనము దేహేంద్రీయ సంఘాతము కంటే ఆ వెలుగు ఏది కలదో దాని ఎడల మన ధ్యాస ఉండాలి అప్పుడే మనం చేసేటువంటి ఖండనకి ఒక శోభ ఉంటుంది లేకపోతే ఏదో ఖండన చేయటం పద్ధతి కాబట్టి చేసినట్టుగా ఉంది తప్ప అది తెలిసి అనుభవపూర్వకంగా చేసినట్టు ఉండదు ఏదో పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు తప్ప అనుభవానికి దూరమే అన్నట్టుగా అవుతూ ఉంటుంది అలా అవరాదు కాబట్టి భాష్యకారుల యొక్క పంతులను ఆ భాష ఆ శైలి అని చూస్తే ఆయన ఎలా మాట్లాడతారంటే ఆ తుని అనుభవము తుణికి సలాడుతున్నట్టుగా ఆయన భాష ఉంటుంది ఆ దేహేంద్రియ సంఘాత ఆ ఆత్మ వెలుగులోనే ఈ సర్వము ప్రకాశిస్తుందిగా అది తెలుస్తూ ఉంటే కాదంటారేమిటి అన్నట్టుగా అలా అనుభవపూర్వకంగా భాష్యకారుల యొక్క భాష కనబడుతుంది కాబట్టి మనం కూడా దేహము ఇంద్రియములు మనస్సు అంతటితో సరిపట్టేసుకోకుండగా అవే నేను అని అలాగే సంతోషపడిపోతూ జీవించేయడం కాకుండా మనం ఒక వెలుగుతో జీవిస్తున్నాము అని ఆ వెలుగు మీద మనస్సు పెట్టి మనం దేహేంద్రియ సంఘాతాన్ని సాక్షిగా దర్శించడం అభ్యాసం చేస్తాం ఈ విచారాన్ని మనం ముందుకు సాగించాల్సి ఉంటుంది సో కార్యకరణ సంఘాతావ్ సంఘాతర్మ అనుమీయతే జ్యోతిష అంతవరకు వచ్చిన ఇంకా స్మృతం అవును ఇంకా ముందుకు వెళ్ళాము ఓకే తస్మాద్దపాయే దేహే దర్శనం నవతి యద్భావే చవతి తద్ దర్శనాదిక్రయా కతృ దేహ ఇది అవగమ్యతే అంతవరకు ఫినిష్ చేశాం ఇప్పుడు దీని మీద పూర్వపక్షం అంటే మనం ఏం చెప్పామంటే చూడగా దేహము మనస్సు అవి స్వతంత్రమైన ద్రష్టలని కావు ఇంకా ముందుకు వచ్చాం పూర్వపక్షం చక్షురాగీని ఏవ దర్శనాది క్రియాకర్తృని ఇది చేతన యహం అద్రాక్షం తత్స్పృశామి ఇక అది కూడా అయిపోయిందా ఒక్కటే చెప్పాలి ఎంతమంది చెప్తే కష్టం అవుతుంది ఓకే తస్మామీతం త్రష్ృు నిమీ స్మరద్రూపం పశ్యసి తదే అనిమీలి అది చక్షుషి ద్రష్ ఆసీతి అవగమ్యేత్తరట్టు చిత్రు ఓకే దానిపైన యేవంతదా నిమీలిక్షాపదులు తాబదులు చా ఉండాలి యదా ఏవంతదా నిమీలిక్ష అది స్మరం దృష్టపూర్వం యద్రూపం తద్ దృష్టవదేవ పశ్యతీ తస్మాద్ది నిమీళితం త్రష్ ఓకే అంతవరకు వచ్చాం ఇప్పుడు కళ్ళు తెరిచినప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి తెరిచింది ఏది కన్ను కాబట్టి చూసేది ఏది కన్ను అలా చెప్పకూడదు తెరి ఏది తెరిచేమో అదే చూసేది అని చెప్పారనుకోండి అప్పుడు ఏది చూసారో దానిని కళ్ళు మూసుకుని స్మరించుట సంభవం అవ్వదు కదా మీరు ఏది తెరిచారో అదే చూసేది మీరు ఏది తెరిచింది కన్ను కాబట్టి చూసేది కన్నే ఇంకా కన్ను కంటే వేరే వెలుగు ఏది లేదు అని మీరు నిర్ధారించారనుకోండి అప్పుడు అనేక సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి అప్పుడు చూసింది ఇప్పుడు స్మరించడము అనేది సంభవం కాదు ఎందుకంటే కన్ను చూసింది కానీ ఇప్పుడు చూడటం కాబట్టి అప్పుడు చూసిన కన్ను ఇప్పుడు చూపుట లేదు కనుక అప్పుడు చూచిన దానిని స్మరించుట అనేది సంభవం అవదు ఎప్పుడు చూచే కన్ను చూసేదే అయితే చూసేది కన్నే అన్న పక్షంలో ఎప్పుడు ఎదుర్కొండగా దేన్ని చూస్తున్నాము దాని యొక్క జ్ఞానమే ఉండాలి తప్ప ఈ స్మృతి అనేది ఉండకూడదు కానీ అనేది ఉంది అంటే దాని అర్థం ఏంటి కన్ను ఏదో ఉంది అప్పుడు కన్ను చూసినప్పుడు కూడా చూసింది కన్ను కాదు ఆ కన్ను వెనకాలన్నదే చూసింది ఇప్పుడు కన్ను చూడటం లేదు దాన్ని అయినా ఆ కన్ను వెనకాలన్నది స్మరిస్తుంది కదా కాబట్టి కళ్ళు తెరిస్తే చూస్తున్నాం కనుక ఏది తెరుస్తున్నామో అదే చూసేది అని నిర్ధారించకూడదు ఎందుకంటే స్మరణం ఒకటి ఉన్నది తర్వాత తస్మాత్ ఎది నిమీలితం తద్దు నద్రష్ ఏది మూసారో అది ద్రక్ష కాదు ఏది తెరిచారో ఏది మూసారో అది ద్రష్ట కాదు ద్రష వేరే ఉంటుంది అది తెరిచిన కన్ను ద్వారా చూస్తుంది తెరిచిన కన్ను మూసుకుపోయినా ఆ ద్రష్ట స్మరించడము స్మరించడం కూడా దర్శనమే స్మరించడము అనే ద్వారా ఆ ద్రష్ట తెలుసుకుంటూనే ఉంటుంది దీని మీద ఓ చర్చ్ ఉంది మరి ఇలాంటి చర్చలు ఇక్కడ ఈ చర్చంతా ఎలా ఉంది ఇది పురాణం చదివినట్టుందా లేకపోతే సైన్స్ చదివినట్టుందా సైన్స్ చదివినట్టుంది కదా దీన్ని అఖండానందజీ మహారాజు కూడా ప్రస్తావన చేశారు ఇప్పుడు మీరు శ్రీకృష్ణుని దేవాలయానికి వెళ్ళారు కళ్ళు తెరిచి చూస్తున్నారు ఎవరిని చూస్తున్నారు శ్రీకృష్ణుని చూస్తున్నారు కళ్ళు మూసి శ్రీకృష్ణుణ్ణి స్మరించారనుకోండి ఎవళ్ళని స్మరిస్తున్నారు శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తున్నారు కళ్ళు తెరిచి చూచినప్పుడు శ్రీకృష్ణుణ్ణి చూచింది కళ్ళ కళ్ళ వెనకొనున్నదా కళ్ళ వెనకొనున్న వెలుగు చూసింది అందుచేతనే కళ్ళు మూసినప్పుడు కూడా ఆ కళ్ళ వెనకనున్నది ఆ శ్రీకృష్ణుని స్మరించగలుగుతోంది శ్రీకృష్ణుని చూచేది కన్నే అంటే కళ్ళు తెరిచినప్పుడు శ్రీకృష్ణ దర్శనం ఉండాలి కళ్ళు మూసినప్పుడు ఇంకా శ్రీకృష్ణుని యొక్క స్మరణము ఉండడానికి వీలు లేదు కానీ ఉంది ఓకే ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ కళ్ళు తెరిచినప్పుడు శ్రీకృష్ణుని మీరు దర్శిస్తున్నారు కళ్ళు తెరిచినప్పుడు శ్రీకృష్ణుని దర్శించారంటే విగ్రహ దేశంలో దర్శించారా హృదయ దేశంలో దర్శించారా హృదయ దేశంలో దర్శించారు విగ్రహ దేశంలో దర్శించారు కళ్ళు మూసినప్పుడు శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తున్నారు స్మరించినప్పుడు హృదయ దేశంలో స్మరిస్తున్నారా విగ్రహ దేశంలో స్మరిస్తున్నారా హృదయ దేశంలో స్మరిస్తున్నారా మరి అటువంటప్పుడు కళ్ళు తెరిగి శ్రీకృష్ణుణ్ణి చూడ్డానికి కళ్ళు మూసి శ్రీకృష్ణుని దర్శించడానికి తేడా ఏమీ ఏమీ లేదు అని తేలింది కదండి మరి అటువంటప్పుడు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించడం కంటే ఇంట్లో కూర్చుని వెంకటేశ్వర స్వామిని భావన చేసినా రెండు ఒకటేం తేలిందా ఈ మాట చెప్పండి బయటకు వెళ్ళండి కొడతారు కొట్టినా భక్తులు కొట్టినా కొట్టకపోయినా బస్ ఆపరేటర్స్ టీటీడీ ఉద్యోగులు తప్పకుండా కొడతారు ఎందుకంటే టీటీడీ ఉద్యోగుల జీత హత్యాలన్నీ కూడా భక్తుల ద్వారానే వస్తున్నాయి వాళ్ళు వెళ్ళకపోతే జీత హత్యాలు ఎక్కడ ఉంటాయి మీరు టీటీడీ ఉద్యోగం చేయట్లేదు టీటీడీ నుంచి మీకు వచ్చేటువంటి సొమ్ము లేదు కాబట్టి ఇలా మాట్లాడతారా అని కూడా కోపడతారు అదంతా ఏం చెప్పారంటే ఇక్కడ జరుగుతున్న చర్చ అదే ధోరణిలో నడుస్తోంది మీరు అది గమనించారో లేదో ఎత్ నిమీలితే చక్షుషి స్మరద్రూపం పశ్యతి తదేవ అనిమీలితే అపిచక్షుషి ద్రష్ృ ఆసీత్ అవగమ్యతే ఆ వాక్యం సరళంగా ఉంది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరళంగానే ఉంది కానీ సరళంగా ఉందంటే నా అభిప్రాయం అజహ మేకా గజహ ఏనుగు లెక్కలో ఉందని కాదు కొంచెం అమాత్రం భవిష్యాన్ని గతి అమాత్రంగా ఉంటుంది ఆయన ఏమంటున్నారంటే కళ్ళు మూసుకుని స్మరిస్తూ ఆ ఆ రూపాన్ని చూచేది ఎవరు కన్నా కన్ను వెనకాలన్న వెలుగా కన్ను వెనకాలన్న వెలుగు ఏ వెలుగు కళ్ళు మూసుకున్నప్పుడు రూపాన్ని స్మరిస్తోందో అదే వెలుగు కన్ను తెరిచినప్పుడు రూపాన్ని దర్శిస్తోంది అని చెప్పక తప్పదు ఎదు నిమీలితే చక్షుషి స్మరదు రూపం పశ్యతి తదేలా అనిమీలితే అప్పటి చెప్పేసి ద్రష్ ఆసీదే ఇది అవగమదే అని మనకి స్పష్టమైపోతుంది కాబట్టి కళ్ళు తెరిచినప్పుడు చూసేది కూడా కన్ను వెనకాలండే వెలుగే తప్ప కన్ను తెరిచినప్పుడు చూసేది కన్ను కాదు అది అర్థం చేసుకోద్దండి ఇప్పుడు భోజనం చేసి ఇది పదవుడు చేస్తున్నాయా లేకపోతే అంగుడి చేస్తుందా నాలుగు చేస్తుందా కొండ నాలుగు చేస్తుందా కంఠం చేస్తుందా ఏమి చేయట్లేదు వీటి ద్వారా లోపలుండే వైశ్వానరుడు భోజనం చేస్తున్నారు ఆయన భోక్త ఓకే అంతే తప్ప ఇవన్నీ భోక్తలు కావు చెయ్యండి ఈ అన్నం అన్నం తినేది నేను కాదు కాబట్టి నేను అన్నం తీసి నోట్లో పెట్టాను చెయ్యండి ఈ రకం విని ఉంటాను పళ్ళు అన్నాయి మేము గడిగా తినేది మేమెందుకు ఇప్పుడు జంతికలను చేస్తారు పళ్ళు నవలము అని కనుక మొరాయిస్తే ఆ జంతికల్ని మీరు ఏం చేయగలుగుతారు వారిని అవతల వారా చేస్తారు పళ్ళు గట్టిగా ఉన్న వాళ్ళ కోసమే ఈ జంతికలు మొదలైన పదార్థాలు ఉద్దేశించబడ్డాయి ఈ పళ్ళు కొంచెం వీక్గా ఉన్న వాళ్ళ కోసం ఉద్దేశించేవి కాదు అందుకే పళ్ళే కాబట్టి తినేవి ఏవి పళ్ళే తింటాయి అని చెప్పగలరా పళ్ళు తినవు అలాగే చూచేది కన్ను కాదు కన్ను ద్వారా చూస్తోంది ఏదో ఒక విలుగు అని మీరు అనొచ్చు తప్పు కాదు కానీ చూసేది మాత్రం కన్ను కాదు ఇక మృతేచ దేహే అవికలశ ఏవ చ అక్కడ చ అంటే మరో చెప్తున్నారు ఆయన లోకాయుత పక్షాలను ఖండిస్తూ ఇప్పుడు దేహము మరణించిందండి మరణించే సందర్భాన్ని చూడడం అది ఒక విలక్షణమైన అనుభవం ఆ మనిషిని మనం చూస్తూ ఉంటాము నేను అలా అలాంటి అనుభవం ఒకటి నాకు కలిగింది ఒక వ్యక్తి మరణించే సమయంలో నేను కొంత సేవ చేసే అవకాశం నాకు కలిగింది నేను మేర ఉండేవాడిని కింద ఒక పెద్ద ఆయనకి సేవ చేయడానికి సరైన లేకపోతే నా సహాయం తీసుకుంటూ నేను కూడా ఉత్సాహంగా సహాయం చేయడానికి వెళ్ళేవాడిని ఆయన పాపం పడిపోతే డైరీసి మంతమీద ఉడుకోబెట్టడానికి కూడా వెళ్ళలేకపోతే నేను వెళ్ళి హెల్ప్ చేశాను ఇది అయింది ఆ వ్యక్తి ఎలాగా చూస్తూ ప్రాణం పోవడం నేను గమనించా అంటే ఆ దేహం అంతకు ముందు క్షణంలో చూస్తోంది నన్ను గుర్తుపడుతోంది నాకేసి కొంచెం ప్రేమగా కూడా చూస్తోంది మీరు నాకు హెల్ప్ చేశారు ఆ తరువాతి క్షణంలో ఆ దేహంలో ప్రాణం లేదు ఆ చూపు ప్రాణహీనం అయిపోయింది ఆ క్షణం తేడా ఇప్పుడు దేహం మరణించింది మరణించినా అధికము అధికము అవికలముగానే వికలము అంటే చల్లా చంద్ర అయిపోవడం చెల్లా చెందరైపోవడం ఏంటి దేహంలో ఉండే పృథివీ అంశం మట్టిలో కలిసిపోతుంది దేహంలో ఉండే జలాంశం నీటి యాగంలో కలిసిపోతుంది వాయువు వాయువులో వేడి వేడిలో కలిసిపోతుంది అన్ని దాన్ని వికలం అయిపోతుంది అది ఎలాగో అయిపోతుంది దీస్ తగలబెట్టినా అవుతుంది లేకపోతే మట్టిలో తప్పెట్టినా అవుతుంది లేకపోతే పాలసీ గుట్ట మీద వేస్తారు పాలసీలు అయినా అలా అయినా అవుతుంది ఏమి చేయకుండా అవుతుంది వికలం అయిపోతుంది తర్వాత ఆర్గ్యుమెంట్ ఏమి లేదు వికలము కాలేదు అంతకే ముందు క్షణం వరకు దేహము జీవించి ఉన్నది చూస్తున్నాడు వింటున్నాడు మరుక్షణం ప్రాణం పోయింది దేహము చక్కగా అలాగే ఉంది అమెరికాలో ఏం చేస్తారో తెలుసిన ఆ దేహాన్ని అలంకారం చేస్తారు దానికి కోటు బూటు సూటు తై జుట్టు చక్కగా దిగుతారు తర్వాత ముఖము అందరూ చూడ్డానికి వచ్చి పుష్పాలు అవి పెడతారు కదా మన దగ్గర ఏం చేస్తారు చెవుల్లో ముక్కుల్లో దూది పెట్టి అలాగా అలా పెడతారు కొంచెం వికారంగా చూసి వాళ్ళకి భయం వేసి ఉన్నా కూడా అలాగైతే పెట్టేస్తారు మన వాళ్ళ దగ్గర ఈస్థెటిక్షన్స్ తక్కువ కొంచెం అమెరికా వాళ్ళకి ఈస్థెటిక్షన్స్ చాలా ఎక్కువ వాళ్ళు చేస్తారంటే ఆ అందరూ దర్శించడానికి తమ రెస్పెక్ట్ పెయిట్ చేయడానికి వస్తారు అందుకోసం ఆ శవాన్ని అలంకరిస్తారు ఎవరు అలంకరిస్తారనుకుంటున్నారు వాళ్ళు ఉంటాడు ఆ శవాన్ని అలంకరించే అది ఒక ప్రొఫెషను ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు పెట్టేది కూడా వాడే ఒక హౌస్ ఉంటుంది వాళ్ళే అన్నీ బాడీ మీరు వాళ్ళకి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసి బాడీని పట్టుకుపోతారు పట్టుకుపోయి ఆ బాడీకి చక్కగా అలంకారాలన్నీ చేసి ముఖం మీద వాడు చిరునవ్వుని దిద్దుతాడు ఆ శరీరాన్ని కళ్ళు మూసుకుని చిరునవ్వుతో ఉన్నట్టుగా తయారు చేస్తాం అదే అక్కడ పెడతాం ముక్కులో దూదులు అవి పెట్టడం అలాగే అలా ముక్కులో దూదులు పెడితే చూసేవాళ్ళకి ఉంటుంది బాగుండదు అంతేది అలా పెట్టడం అందంగా తయారు ఇప్పుడు ఆ దేహము చూస్తుందని వింటున్నా చూడ్డానికి బాగుద్ది కానీ అది చూసేది ఉండదు వినేది ఉండదు అంతకు ముందు దాకా అదే చూసింది అదే విన్నది అని మీరు చెప్పినట్లయితే ఆ చూసింది ఆ విన్నది ఇక్కడే పడుంది కదా మనం ఎందుకు చూడటం లేదు ఎందుకు వింటలేదు కాబట్టి చూసినప్పుడు కూడా చూసింది అది కాదు విన్నప్పుడు కూడా విన్నది అది కాదు దాని వెనుక ఒక వెలుగు గా అని మనసు ఎవరు దండికోట రామకృష్ణ విన్నాగా మార్చు ఎంత బాగా చెప్పారు ఆంధ్రదేశంలో అంటే తెలుగు రాష్ట్రాలలో వేదాంతాన్ని ఎంతో కొంత ప్రచారంలో తీసుకొచ్చిన మహాపురుషులు కొద్ది ఉన్నారు వాళ్ళు ఈ పీఠాధిపతులు మఠాధిపతులు కానే కాదు వీళ్ళు ఏ చేయలేదు ఏమి ఎవరికి నలుగురికి ఉపయోగపడే మాటలు వీళ్ళేమీ చెప్పనే లేదు ఆ మాత్రం ప్రచారం చేసిన వాళ్ళ పేర్లు మలయాళస్వామి వారు విద్యాప్రకాశానందగిరి గండికోట రామకృష్ణానంద ఈ రకంగా మనం తెలుగులో చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఎవరిలో కొంతమంది చేశారు తర్వాత అర్వాచీన కాలంలో అంటే ఆధునిక కాలంలో ఇంకా ఎవరెవరిలో చేస్తూ ఉన్నారు ప్రాచీన కాలంలో అంటే మన కంటే ఒక తరం ముందు ఈ క్రిస్టియానిటీ వ్యాప్తిని అరికట్టి దా దాని ఛాలెంజ్ని ఎదుర్కొంటూ భగవద్గీతని మొత్తం సమాజంలో వివక్షలేనూ లేకుండా కుల మత జాతి లింగ ఇత్యాది వివక్షలు లేకుండా అందరినీ కూర్చోబెట్టి దీన్ని బోధించి ప్రజలలో ఒక చైతన్యాన్ని నింపినటువంటి మహాపురుషులు వాళ్ళలో బండికోట రామకృష్ణానంద గారు ఒకరు చాలా గొప్ప మహాత్ము నేను ఆయన గ్రంథాలని చదివాను నాకు ఆ భాగ్యం కలిగింది చూడండి ఆయన ఎంత బాగా చెప్పారు ఆ మాటలు వింటే ఆశ్చర్యం మన చర్చంతా ఆ మాటల సారమే కాబట్టి దేహే మృతే అధికరస్య ఏ వచ్చ ఆ ఇంకా నశించిపోకుండా ఉండగానే రూపాది దర్శన అభావా అదే రూపాన్ని చూడడము వారి శబ్దాలను వినడము ఇలాంటివి మనకేమీ కనబడుతలేదు కాబట్టి దేహము ఇంద్రియములు మనస్సు అవే యథార్థమైన ద్రష్టలు అంటే వాటి సంఘాతమే ద్రష్ట అనే మాట తప్పు దేహస్థైవ ద్రష్టృత్వే మృతే అతి దర్శనాది క్రియా వెలుగు దేహమే దేహమే వెలుగు చూచేది దేహమే చూచేది కన్నే వినేది చెడియే అని ఈ విధంగా మీరు కనుక ఒక పక్షం అలా ఉంది అలాగంటే నిర్ణయం చేసినట్లయితే మనిషి మరణించిన తరువాత కూడా చూచుటా మొదలైనటువంటి క్రియలు సంభవము కావాలి కానీ అలా అవటం తస్మాత్ దేహే దర్శనం నవతి యద్భావే చర్శనాదిక్రియాకర్తృ నేహమ్యవచ్చి ఒక నిర్ణయానికి వచ్చాం ఏదో ఒకటంది అది తొలగిపోగానే అపాయం అంటే తొలగిపోవడం తెలుగులో అపాయం అంటే ఏంటి డేంజర్ లేదు అపాయము డేంజర్ సంస్కృతంలో డేంజర్ కాదు సంస్కృతంలో అపాయం ఉంటే తొలగిపోవుతా అప అయగత అప అంటే దూరంగా వెళ్ళిపోవట ఏది తొలగిపోతే దేహమునందు చూపు లేకుండా పోతుందో తద్పాయే దేహే దర్శనం నభవతి యద్భావే చది ఉన్నప్పుడు దేహంలో చూపు ఉంటోందో తత్ అదియే అది ఏమిటో చెప్పరు అదే ఆత్మ దేహ సంఘాత లక్షణమైనది ఆత్మను మనం పేరు అదే మన స్వరూపం కనుక అది అదే చూచుటా వినుటా మొదలైన పనులను చేస్తోంది దేహమైతే కాదు అని మనకి స్పష్టమవుతుంది అంచేతనే దేహానికి మీరు ఇప్పుడు సేవ చేస్తున్నారనుకోండి సేవ చేస్తున్న దేహానికి చేస్తున్నారా దేహంలో ఉండే చైతన్యానికి చేస్తున్నారా చైతన్యాన్ని ఆ సంగతి మర్చిపోకూడదు ఇప్పుడు ఏదైనా అభినందన చేశారు ఇప్పుడు శుశ్రూష చేసిన అభినందన చేసిన దేహమునకు కాకూడదు దేహమునందు ప్రకాశించే ఆ చైతన్యానికి మనం చేస్తున్నాము అనే సంగతి మర్చిపోకూడదు ఇప్పుడు దేహానికి అన్నట్టుగా తయారు చేయకూడదు ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి మనం నివాళులు అర్పిస్తున్నాము దేహానికి నివాళులు అర్పించినట్టుగా అలాగే వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నాము అంటే అక్కడ దేహానికి దండం పెడుతున్నట్టుగా తవ్వకూడదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండే రిచువల్స్ అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే దేహము అన్నట్టుగా ఉండకూడదు అవునంటారా అయితే ఉన్నా పర్వాలేదంటారా వెంకటేశ్వర స్వామి అంటే దేహము అన్నట్టుగా ఉండకూడదు అలా ఉంటాయి ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడంటే దేహము కూడా అని అనబట్టి వచ్చింది ఇదంతా ఇప్పుడు ఫిలాసఫీలో మీకు ఎప్పుడైతే కల్తీ వచ్చిందో మొత్తం సిస్టమ్స్ అన్నీ కల్తీ అవుతాయి ఇక్కడ మన ఫిలాసఫీలో మనం ఏం చేస్తున్నాం దేహం కాదురా దేహములో ప్రకటమవుతున్నా దేహము కంటే విలక్షణమైన వెలుగు ఆత్మ దేహము కాదు దేహము కాదు ఆత్మ అని మనం చెప్తున్నాం అలా కాకుండా ఫిలాసఫీలో ఆత్మ దేహము దేహము ఆత్మ ఆత్మా దేహము దేహం కూడా ఉంటుంది ఆత్మతో పాటు ఆత్మతో పాటు దేహం కూడా ఉంటుంది ఇలా పదిసార్లు చెప్పారనుకోండి వీళ్ళకి ఇలా చెప్పినప్పుడే వీళ్ళు ఆత్మను విలుపెట్టి దేహాన్ని పట్టుకుంటున్నారు ఇంకా అలా చెప్పారనుకోండి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఎలా ఉప్పుదో కూర్చుంటారు ఏదో అలాంటిది ఏదో చేస్తూ ఉంటారు అబెద్దే చాలా అధ్వానంగా ఉంటుంది కాబట్టి ఆ ఫిలాసఫీలో కలిసి వచ్చేస్తే మీకు ఆ ఉపాసన కర్మ కూడా అవి భ్రష్టు పడతాయి ఏదో దారిలో పోతాయి కాబట్టి దేహ ఇంద్రియ మనస్సంఘాతము కాదు చూచేదది కాదు వినేదది కాదు వేరే వెలుగున్నది అది ఆత్మ అది సంఘాతంలో భాగం కాదు సంఘాతాన్ని ప్రకాశింపజేస్తుంది తప్ప సంఘాతంలో భాగం కాదు సంఘాతము కంటే విలక్షణమైనది ఈ మాట ఇప్పటికీ నేను ఎన్నిసార్లు అనుకుంటాను ఓ సార్లు అనుకుంటాను భాష్యతారు వల్ల అనిపిస్తూ అను అను సంఘాతంలో సంఘాతము కంటే విలక్షణమైనది చెప్పలే ఆదిత్యాది జ్యోతులలో అయితే సంఘాతము కంటే బాహ్యములో విలక్షణములో అలాగే ఈ జ్యోతి కూడా సంఘాతము కంటే విలక్షణము అని ఎన్నిసార్లు చెప్పారు పూర్వపక్షం చక్షురాదీవా దర్శనాది క్రియా కర్తృణీ ఇది చే అని ఎంత చెప్పినా మళ్ళీ పూర్వపక్షం మొదటికి వస్తుంది ఏమిటి దేహం అలాంటి ఇంతవరకు దేహం మీద వాదించాడు ఇప్పుడు దేహాన్ని పోయి ఇంద్రియం మీద వస్తున్నాడు దేహం ప్రాణమపి ఇంద్రియాన్ని అపి ఇంద్రియములే తత్వములు కాబట్టి చూచుట చూచేది ఎవరు కన్నే కన్ను వెనకాలం ఇంకేదో వెలుగుందో అది చూస్తోంది నో కన్నే చూస్తోంది వినేది ఏది చెవియే మళ్ళీ చెవిదనకాలం ఇంకో వెలుగుందో అది చూస్తుంది అది వింటోంది నో చె కన్ను ముక్కు అవేనండి మీరు మీ అనుభవం ఎలా ఉంది కన్ను చూస్తోందా కన్ను వెనక్కాలన్నది చూస్తుందా కన్ను చూస్తుంది అంతే అదే ఖాయం దాన్నే ఖాయం చేయండి అని ఇంద్రియాత్మవాదులు వెళ్ళి వాడు వచ్చారు దాని మీద భవిష్యత్తులు ఉన్నా ఎందుకంటే అది సింపుల్గా కొట్టి పారేస్తాను యదాహ మద్రాక్షం తురుషాన్ని ర్తృకత్వే ప్రతి సంధానుపత్తే వీటన్నింటినీ మీరు సూక్ష్మంగా తెలుసుకోవటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది బహుధార్మిక భాష ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది మొన్న ఈ రాజమండ్రిలో సభలో రాజమండ్రిలోనో కొవ్వూరులోనో ఓ పండితుడు చెప్తున్నాడు ఒక ఆయన్నే ఓ మహా విద్వాంసుడి దగ్గరికి వేదాంతం చదువుకోమని పంపించారు ఒక ఆయన పంపిస్తే ఈయన వెళ్ళి వేదాంతం మొదలుపెట్టారు మొదలుపెట్టడంలో బృహదారణ్య కోపనిషత్తులో మైత్రేయ బ్రాహ్మణని చెప్ప చెప్పండి అక్కడ ఆ పండితులు మైత్రేయ బ్రాహ్మణుని చెప్పిన తర్వాత ఏం చేస్తాం ఇంకేం చేస్తామని నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే అది ఎక్కడ వేదాంతం రా వేదాంతం అంటే బృహదారంనిషత్తు అంతా చదవాలి దాన్ని వేదాంతం అంటారు తప్ప ఈ మైత్రేయీ బ్రాహ్మణని చెప్పేస్తే ఇంటికి వెళ్ళిపోతానంటే అదేం వేదాంతం నీ గురువుగారు నా దగ్గరికి అలా పంపించలేదు మొత్తం వేదాంతం చెప్పమని పంపించారు కాబట్టి నువ్వు మొత్తం బృహదారంనిషత్తు చదువుతానంటే తొలి నుంచి మొదలుపెట్టి చెప్తా దాంట్లో మైత్రేయీ బ్రాహ్మణం వచ్చినప్పుడు అది కూడా వస్తుంది అలా అయితే నేను చెప్తా తప్ప అది ఒక్కటే చెప్పంటే నేను చెప్పను మళ్ళీ మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను విన్నా అన్నానని చెప్పు ఇప్పుడు ఆయన అయ్యా నేను పొరపాటు చేశాను క్షమించండి నేను ఇక్కడ ఉండి ఒక సంవత్సర కాలం ఉండి మొత్తం బృహదారు మీద మీరు ఎదురు చదువుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి చదువుకున్నాడాయ్యా సరే అలా పెట్టండి ఫ్యూచేది కందు వినేది చెడు అనుకోండి కళ్ళు ఇక్కడుంది చెవి ఇక్కడ ఉంది ఏమండి అప్పుడు నేను దేనిని గురించి విన్నాను ఇప్పుడు దానిని గురించి చూస్తున్నాను అనే కళ అనే అనే కళ కళ ఇక చుదుగుతుందా కుదరదు ఎందుకంటే చెడు వింది ఆ జ్ఞానం చెవికి పరిమితం కన్ను చూసింది ఆ జ్ఞానం కన్నుకు పరిమితం చెవి యొక్క జ్ఞానము కన్ను యొక్క జ్ఞానమును కలిపి ఇంక వేరే ఏమీ లేదు చెవికి చెడే కన్నుకు కన్నే అప్పుడు మనం ఏమని ఇంద్రియములే తమ తమ కార్యములను స్వతంత్రముగా చేస్తున్నాయి ఏం చెప్పొచ్చు కానీ అనుభవం అలా లేదు మన అనుభవం ఎలా నేను దేని నేను విన్నాను దానిని చూస్తున్నాను అన్నాడంటే విన్నది చెలి కాదు చెలి వెనక్కలు ఉన్న వెలుగు చూచింది కన్ను కాదు కన్ను వెనకాల ఉన్న వెలుగు ఆ వెలుగు ఒక్కటే వెలుగలేదు అంచేతనే ఆ చూచిన దాన్ని వింటున్నాను విన్నదాన్ని చూస్తున్నాను అనే అనుభవము సంభవమగు చిన్నది దీన్ని వినేది చెవి ద్వారా మాత్రమే కానీ చెవి కాదు చూసేది కన్ను ద్వారా మాత్రమే కానీ కన్ను కాదు స్పృశించేది చర్మము ద్వారా చర్మము కాదు ఆగ్రానించేది ముక్కు ద్వారా ముక్కు కాదు అని మనకి తెలుసుకోండి మనస్తర్హితి చే దేహాత్మవాదిని కొట్టేశాం ఇంద్రియాత్మవాదిని కొట్టేశాం ఆత్మ అంటే వెలుగు ఆ వెలుగు ఇదే ఇప్పుడు మన ఆత్మవారు వాడంటాడు మిగతా నయాన్ని చెప్పింది బానే ఉంది కన్ను కాదు చూసేది మనస్సు చెవి కాదు వినేది మనస్సు కాబట్టి ఏ నేను దేనిని చూశానో దానిని వింటున్నాను దేనిని విన్నానో దానిని చూస్తున్నాను దాన్ని ప్రతిసంధానము అంటారు ఆ జ్ఞానాన్ని ఒకే కర్తకి కలిగినది ఒకే ద్రష్టకి కలిగినది అని కలపడం అది ఇప్పుడు కదా దానికి అభ్యంతరం ఉంది కాబట్టి ఈ వెలుగు మనస్తే వెలుగుకి ఆత్మ అని మీరు పేరు పెడితే ఇప్పుడు మనస్తే ఆత్మ ఎన్ని విజ్ఞానవాదము అంటారు వాళ్ళు మనస్సుకి విజ్ఞానం పేరు పెట్టారు వాళ్ళు మనస్సుకి పేరు పెట్టి విజ్ఞానవాదం అనేది మన ఆత్మవాదం అవ్వాలి కానీ మనస్సుకి విజ్ఞానం అని పేరు పెట్టారనుకోండి అప్పుడు విజ్ఞాన ఆత్మ వాదం ఆత్మ అనేది కామన్ డినామినేషన్ పక్కన పెడితే విజ్ఞానవాదు ఆ మనస్సు క్షణికము అంటే క్షణిక విజ్ఞానవాదము ఓకే సో వీళ్ళు క్షణిక విజ్ఞానవాదు మనస్సే ఆత్మ అంటే నా అది కాదు ఎందుకని Manasaha api మనస అపి విషయత్వాత్ రూపాధిపతి దృష్టి చూడండి విషయము విషయీ విషయము అంటే తెలియబడేది విషయ అంటే తెలుసుకునేది ఇప్పుడు రూపమున్నది రూపము విషయమా విషయీయ విషయము ఎందుకని రూపము తెలియబడుతూ ఉన్నది అలాగే మనస్సు విషయమా విషయ విషయమే ఎందుకని మనస్సు కూడా తెలియబడుతోంది కనుక మనస్సు తెలియబడుతోంది కనుక విషయమే అని ఆర్గ్యుమెంట్ రూపం ఎలా అయితే విషయమో మనస్సు కూడా విషయమే ఒకసారి అది విషయము అని చెప్పిన తరువాత మళ్ళా దాన్ని పట్టుకుని విషయీ అనడానికి వీలు లేదు ఇప్పుడు రూపం దగ్గర పేచీ లేదు ఎందుకంటే రూపము ఎప్పుడూ విషయమే అది విషయీ అయ్యే అవకాశమే లేదు కానీ కన్ను దగ్గరకు వచ్చేప్పటికీ కన్ను విషయీ అవుతూ ఉంటుంది రూపము విష రూపాన్ని రూపాన్ని చూచేది కన్ను కాబట్టి రూపము విషయము కన్ను విషయి అంటే ఇప్పుడు ఏం చెప్పాం కన్ను విషయి కాదు కన్ను వెనకాల ఉన్న వెలుగు విషయి విష ఇలా తప్ప అది విషయి కాదు అని చెప్పాడు అది కొట్టేసాం తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి మనస్సు విషయి అని మళ్ళీ కాదు మనస్సు విషయి కాదు మనస్సు కూడా తెలియబడుతూనే ఉంటుంది మనస్సు వెనకాల ఉండే ఆత్మ కూడా విషయమే అయితే రూపానికి కన్ను మనస్సుకి చేరా ఎక్కడో తెలిసిన రూపము విషయమే కానీ విషయి డౌట్ ఎప్పుడూ ఎవరికీ కలగలరు కానీ కన్ను మనస్సు దగ్గరికి వచ్చేప్పటికీ ఇవి విషయీ అనే భ్రమ తరచుగా కలుగుతూ ఉంటుంది అందుకోసమే శాస్త్రం అవసరమైంది ఈ టేబుల్ విషయి కాదు అని చెప్పడానికి శాస్త్రం కదా అందరికీ తెలుస్తూ ఉంటుంది కానీ కన్ను విషయీ కాదు మనస్సు విషయీ కాదు అని చెప్పడానికి ఆత్మశాస్త్రం అవసరం అధ్యాత్మ విద్య అంటారు మీరు నిన్న జనులు ఏం చేస్తారంటే అధ్యాత్మవిద్య చదువు బయట ఉన్న వాటిని అన్నింటిని స్టడీ చేస్తూ ఉంటారు ఈ చెట్టు ఏమిటి ఆ పుట్టేమిటి ఇలాంటివన్నీ స్టడీ చేస్తూ ఉంటారు చెట్టు ఏమిటి స్టడీ చేస్తే బోట పుట్టేమిటి పుట్టలో ఏముంది అది స్టడీ చేస్తే జువాలజీ నేల కింద ఏముంది జియాలజీ నే నేల ఆకాశంలో ఏముంది స్పేస్ సైన్సు ఈ విధంగా అన్నీ ఉంటారు ఏదో పాపం వాళ్ళు చదువుతున్నందుకు మెచ్చుకోవాలి వీళ్ళు ఏ చదువు లేని వాళ్ళు అలా ఊహలు చేసి కల్పించి తాము కల్పించడం అంత కల్పించడానికి కూడా కొన్ని జరిగితేటలు ఉండాలి తాము కల్పించడం జాతకాకపోతే ఎవడో కల్పించింది పట్టుకుని దాని మీద ఏదో కొంత సెలవులు పొలవులు అల్లి ఈ కల్పనలన్నీ కలబోసి ఆరబోసి ఎండబోసి జనాల మీద పోసి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉంటారు ఇలాగ పండితుడు నాకు ఫోన్ చేశారు చేసేదో ఈ మాట ఆ నేను అన్నాను దు దుష్యంత చరిత్రము అని ఒకటి ఉన్నది మహాభారతంలో ఉన్నది మహాభారతంలో దుష్యంతుడు శకుంతరడలా అపరాధం చేస్తాడు ఎలా చెంపలు వేసుకుని ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడిని అనునయిస్తాడు ఆవిడ పోవతా ఈ కోర్టుకి నేను పిల్లాడు వస్తే ఇలా వస్తుంది భారతంలో అజ్ఞాన కాళిదాసు గారి కాలుజల్లో గర్భవతిగా వస్తుంది భారతంలో పిల్లాడిని ఎత్తుకుని వస్తుంది నీ కొడుకుని నేను ఎత్తుకుని వస్తే నన్ను ఏమో కాదని ప్రస్తుత ఇప్పుడు వచ్చి నా కాలం ఇక్కడితే నేను నేనెందుకు అన్యాయ జరిగిన సారి నువ్వు లేకపోతే నేను బతకలేనా నువ్వు కాకపోతే పిల్లాడికి ఇది నేను పెంచుతా పిల్లాడి అని అలాగా చాలా ధైర్యంగా మాట్లాడుతుంది కాళిదాసు గారికి అది అది ఇతివృత్తం కావాల్సి వచ్చిందని అది ఇంకో ఇతివృత్తం ఎన్నుకోవచ్చుగా లేదంటే ఇతివృత్తం ఈ ఇతివృత్తమే ఎందుకు ఆయనకి ఇప్పుడు మాడవి అగ్నిమిత్రమో అనే ఇతివృత్తాన్ని ఎన్నుకున్నాడు అగ్నిమిత్రుడు మాళవిత కల్పిక కథ లవ్ స్టోరీ ఈ వాంటెడ్ అ లవ్ స్టోరీ సరే ఈ ఈ స్టోరీని ఎన్నుకున్నాడు ఆయన ఈ స్టోరీని ఎన్నుకుంటే అలంకార శాస్త్రంలో ఏమని చెప్పారంటే హీరో అధర్మం ఉండకూడదు హీరో అధర్మం ఉండకూడదు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి చెడ్డ పనులన్నీ ఎవరు చేస్తాడు హీరో చేస్తున్నా హీరో చేస్తున్నా విలని చేస్తాను చెడ్డ పనులన్నీ కోసం ఒక క్యారెక్టర్ని పెట్టింది ఆయన వెళ్ళదు హీరో చేత చెడ్డ చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది చేయలేకపోతుంది చెడ్డ పనులు హీరో చేత చేయించకూడదు కాబట్టి దుష్్యంతుడు చేసినటువంటి తప్పు పని హీరో అవ్వకూడదు దుష్్యంతుడు దుష్టిందుడికి హీరో అయ్యే అవకాశం లేదు ఎందుకంటే చెడ్డ పని చేశాడు కాబట్టి కాబట్టి కాళిదాసు ఏం చేశాడు ఒక పురాణాన్ని సృష్టించాడు పురాణాలంటే ఇలాగే ఉంటాయి అది కాళిదాస పురాణము అని కాళిదాసు కల్పించిన పురాణం అది భారతంలో లేదు ఆయన ఏమన్నాడంటే దుష్్యంతుడు శాపం ఇచ్చాడు శకంటాడు దుష్యంతుడు కాదు దూర్వాసుడు ఆ శాపం కూడా కొంచెం సందర్భం ఉండి శాపం ఇస్తే లేదా వశిష్ఠుడిచ్చాడో విశ్వామిత్రుడిచ్చాడో అని అలా చెప్పొచ్చు ఏ సందర్భం లేకుండా శాపం ఇవ్వాలి అంటే పురాణంలో మీకు వీళ్ళు పనికి రాదు మళ్ళీ అలాంటి సందర్భం శాపాలు ఇచ్చేవాడిని ఒకరిని పట్టుకురావాలి వాడు ఒకడు సిద్ధంగా ఉన్నాడు సమయం సందర్భం లేకుండా శాపాలు ఇచ్చుకుంటూ పోయి ఒకడు ఓ పాపాల భైరు కూడా వాడిని పెట్టేస్తే మీకు పని కాబట్టి దూర్వాసుడు అనేస్తే సరే ఇంకా శాపం ఇంకొస్తుంది దానికి మీరు రూలు రైము ఏం అక్కర్వా అలాంటి దూర్వాసు పెట్టాడు దూర్వాసుడు అనే క్యారెక్టర్ని పెట్టాడు మహాభారతంలో దుష్ంతో పాఠ్యానంలో దూర్వాసుడనే మాట కూడా ఉన్నది ఈయన పెట్టుకున్నాడు దూర్వాసుడు కాకుండా విశ్వామిత్రుడని పెడితే చివాట్లు వేస్తారు ఎటు విశ్వామిత్రుడు ఎట్లా ఈ తలకాయ దూర్వాసుడు అంటే అబద్ధపడితే కూడా గోడ కట్టినట్టు అబద్ధపడాలి ఇలాగ మార్పులు చెప్పులు చేశారు కాబట్టి ఈ విధంగా కథలని మన మనస్థితికి నచ్చినట్లుగా మన భావాల్లో ఫిట్ అయ్యిట్లా మీరు మార్చుకోవచ్చును అనే ఒక అపార సిద్ధాంతానికి కాళిదాసు తెరదీసినారు అవునంటారా కాదంటారం